అదే ఆయన కర్మలను ఏం చేస్తాడండి హౌ కెన్ హీ డూ కర్మస్ ఆయన కర్తే కాడు కదా కథం స హంతి కం ఘాతయతి అనే ఆక్షేపాన్ని చెప్తుందే కానీ కర్మలని చేయమని చెప్పదు కాబట్టి ఇంతటి తేడా జ్ఞానికి అజ్ఞానికి మనకి స్పష్టంగా కనపడుతోంది తస్మాత్ విశేషిత్య అవిక్రయాత్మదర్శిన విదూష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 భజోగుణం ప్రవేశించగానే భోక్తృత్వం వస్తుంది ఏమిటి భోక్తృత్వం ఏమిటి భోక్తృత్వం అంటే ఇంకేలాగో చచ్చిపోతాం కదా కొద్ది కాలం తర్వాత స్వర్గానికి వెళ్ళినట్లయితే అక్కడేవో భోగాలు ఉంటాయి వాటిని అనుభవించవచ్చు అని అనిపిస్తుంది అనిపిస్తుంది కదండి కదా అనిపిస్తుంది అనిపించగానే అదే భోక్తృత్వం అంటే వేరే భోక్తృత్వం సో ఆ భోక్తృత్వం రాగా ఆ అది రజోగుణం భోక్తృత్వంలో ఎప్పుడైతే పడ్డాడో వెంటనే కర్తృత్వం సో ఈ విధంగా స్వరూపంలో లేని కర్తృత్వ భోక్తృత్వాలు రజోగుణం చేత అజ్ఞానం చేత వచ్చి పడతాయి ఈ సత్యం తెలుసున్నవాడికి వివేకం గలవాడికి ఈ కర్తృత్వ భోక్తృత్వములు రజోగుణముతో నిండిన మనస్సు యొక్క కల్పనలు తప్పిస్తే నా స్వరూపంలో ఇవి లేవు అవిక్రియ ఆత్మదర్శిన వికారములు లేని ఆత్మస్వరూపము తెలుసుకున్న ఆ ప్రత్యేక వ్యక్తి విశేషత్య విదుషడు జ్ఞాని ఏ జ్ఞానే కానక్కర్లా ముముక్షోశ్చ ఆ జ్ఞానమును పొందవలననే సాధనా మార్గంలో ముందుకు వెళ్ళిపోతున్నవాడు మోక్షకామి ముముక్షు అంటే మోక్షమును కోరువాడు మోక్షము అంటే అర్థం ఏంటో తెలుసునండి ఫ్రీడమ్ అని అర్థం స్వాతంత్ర్యమును కోరువాడు మనిషి స్వాతంత్ర్యాన్ని కోరటం చాలా కష్టమైన విషయం ఫ్రీడమ్ని మనిషి కోరుకోడు మనిషి ఏం చేస్తాడంటే బందీగా ఉండటానికి ఇష్టపడతాడు తప్పించి ఫ్రీడమ్ని కోరుకోడు ఉదాహరణకి ఇప్పుడు జైల్లో పెట్టారనుకోండి ఒక అతన్ని పది సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అనుకోండి ఆ తర్వాత ఒక రోజు పొద్దున్నే ఆ జైలు పిలిచి ఏమో నీ అకౌంట్ ఎంత ఉంది ఇదిగో నీ మూటా ముల్లె ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళు అంటే వాడు ఆశ్చర్యపోతుంది ఏమిటండి బాబు నా మీద దయలేదా మహాత్మా ఎందుకు అలా చేస్తున్నారని బా పాల్పడుతున్నాడు అంటే అప్పుడు ఆ జైలు అంటాడు నిన్ను ఇక్కడ అట్టబెట్టడానికి రూల్ లేదురా బాబు నీకు ఏదైనా సహాయం కావాల్సి నేను చేస్తా కానీ జైలు బయట జైలు లోపల మాత్రం కాదు నడు నడు అని బయటికి పంపిస్తే వాడిని తోస్తే కానీ వాడు బయటికి రాడు ఎందుకంటే జైల్లో వాడు ఒక సెక్యూరిటీకి అలవాటు ఒక సెక్యూరిటీ ఉంటుంది అది దానికి దాని నుంచి బయటకు వచ్చేస్తే సెక్యూరిటీ లేదు విశాల ప్రపంచంలోకి వచ్చేస్తే ఇప్పుడు వాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు జైల్లో ఉంటే ఎక్కడికైనా వెళ్ళని కుదరదు వాళ్ళు చెప్పిన చోటకి చెప్పిన టైంలో వెళ్ళాలి జైలు నుంచి బయటకు వచ్చేస్తే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మొత్తం విశాల ప్రపంచమంతా ఎక్కడికైనా వెళ్ళచ్చు అంటే ఆ ఆ స్వాతంత్ర్యాన్ని వాడు తట్టుకోలేదు కాబట్టి మనం అటువంటి వాడు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాదులో మకాన్ చేస్తున్నాం అనుకోండి ఢిల్లీ వెళ్ళామనుకోండి ఢిల్లీ వెళ్ళేమే కానీ మళ్ళీ వచ్చేస్తాం వెనక్కి ఢిల్లీ వెళ్ళాము ఇంక వెనక్కి వచ్చేస్తాం ఊరికే దేహము దేహము రైలు మోసుకెళ్తుంది కానీ మనస్సు దేహాన్ని రైలు మోసుకెళ్తుందంటే ఎలా మూసుకెళ్తుందంటే ఇప్పుడు ఏదో ఒక రబ్బరికి కట్టి లా లాగినట్టే లాలతోంటే ఆ మూలం నుంచి అలా దూరంగా వెళుతోందే కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది ఆ రబ్బర్ ఉంది కదా వెనక్కి వేగంగా వచ్చేస్తుంది అలాగే ఢిల్లీ వెళ్తూ ఉంటాము కానీ రిటర్న్ టికెట్ మన దగ్గర ఉంటుంది తర్వాత విమానం ఎక్కేప్పుడు రిటర్న్ టికెట్ లేకపోతే రిటర్న్ డేట్ ఉంటుంది సన్యాసం తీసుకుంటూ వెళ్తారు హృషికేష్ కొంతమంది వెళ్ళేప్పుడు చెప్పి వెళ్తారు ఏముండో నేను ఫలానా రోజుకి వచ్చేస్తాను రెడీ చేసి పెట్టాలి చెప్పి హృషికేష్ వెళ్ళి సన్యాసం తీసుకుని ఆ డేట్ అవగానే వచ్చేస్తారు కాబట్టి అనేది అది చాలా కఠినమైన విషయం నిప్పుతో చెలగాటం అది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 కొంతమంది ఏం చేస్తారంటే కుటుంబం అనే బందీఖానా నుంచి బయటపడి ఒక గ్రూప్ ఒక కల్ట్లో ఫిక్స్ అయిపోతారు ఆ కల్ట్ నుంచి ఇటు కదలలేరు రకమైన బందీఖానాల్లో ఫిక్స్ అయిపోతారు సో ఒక వ్యక్తికి అతుక్కుపోతారు వ్యక్తికి అతుక్కుపోతున్నారంటే ఆ వ్యక్తి మీద భక్తి ప్రేమ మీకు అలా అనిపిస్తుంది అది వ్యక్తి మీద భక్తి ప్రేమ వారికి అలాగే అనిపిస్తుంది ఆ వ్యక్తికి కూడా అలాగే అనిపించవచ్చు అందరికీ అలాగే అనిపించవచ్చు దాంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే వీడు హీజ్ అ సైకలాజికల్గా ఫ్రీడమ్ లేదు వీడికి ఆ సైకలాజికల్గా వీడు డిపెండెన్సీలోనే ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తిని పట్టుకుని ఉంటే ఆ వ్యక్తి యొక్క సన్నిధిలో ఆ వ్యక్తికి చెందిన నేను అనే భావనలో ఆ బిలాంగింగ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్లో హీ హ్యాస్ అ సమ్ సెక్యూరిటీ పీపుల్ ఆర్ ఎఫ్రైడ్ ఆ సెక్యూరిటీ ఉంటుంది అందుకోసమని ఒక కల్ట్కి ఫిక్స్ అయి ఉంటాడు సో అంచేతనే మీకు ఈ కల్ట్లు ఎలా ఉంటాయంటే మీరు లైఫ్ మెంబర్ అయిపోమంటారు నువ్వు లైఫ్ మెంబర్ అయిపోవు దగ్గర ఒక లక్ష రూపాయలు నువ్వు లైఫ్ మెంబర్ అయిపో అయిపోతే మేము నీకు బ్యాడ్జ్ ఒకటిస్తాం ఆ బ్యాడ్జి పెట్టేసుకో ఒకప్పుడు ఈ బ్యాడ్జ్ అన్నది బాహ్యమునందున్న మనస్సులో ఉంటుంది ఆ బ్యాడ్జి నువ్వు ఫలానా కల్ట్లో నువ్వు మెంబర్ వి అనే బ్యాడ్జి నీకు అది మనస్సులో ఉంటుంది బయట పెట్టుకోవడం ఊరికే పైవాళ్ళ కోసం మనస్సులో వీరికి బ్యాడ్జి ముద్రపడిపోతుంది నువ్వు నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళు స్వీడన్ వెళ్ళు అమెరికా వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మా సంస్థ యొక్క ఆర్గనైజేషను బిల్డింగు ఉంటుంది అక్కడ నువ్వు దాంట్లోకి నడిచి వెళ్ళిపోవచ్చు అక్కడ నీకు మకాం ఇస్తారు నువ్వు అక్కడ భోజనం చేయొచ్చు అని ఈ విధంగా అది బిలాంగింగ్ వచ్చేస్తుంది అప్పుడు వాడు ఏమనిపిస్తుంది అమ్మయ్య నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదో దీంట్లోకి వెళ్ళిపోవచ్చు ఐ బిలాంగ్ టు దిస్ కవిట్ అని ఒక గ్రూప్ బిలాంగింగ్ సైకాలజీ ఇది కూడా ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది హీ హ్యాస్ టు బిలాంగ్ టు సంథింగ్ నేనుకో ఒకదానికి చెందినవాడు అయి ఉండాలి నేను దేనికి చందను నేను సర్వమునకు సర్వబంధముల నుండి అతీతుడనైన పూర్ణ ఆత్మతత్వము అనే విధంగా ఉండటం ఆ రకమైన ఆలోచన రావడం కూడా చాలా కఠినమైన విషయం అటువంటి పూర్ణ స్వాతంత్ర్యాన్ని ఎవడు కోరుతాడో వాడికి ముముక్షువు పేరు అటువంటి ముముక్షువుకి వివేక జ్ఞానము ఆత్మకర్త కాదు అనే వివేక జ్ఞానం గెలవానికి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 ఇంట్లో బందీఖానాగా ఉన్నవాడు ఇల్లు విదిలిపెట్టి కల్ట్కి బందీ అయ్యాడు కాబట్టి ఇల్లు విదిలిపెట్టడం కాదు కావాల్సిందే సర్వకర్మ సన్యాసము అంటే ఈ బందీఖానాన్ని విదిలిపెట్టి ఇంకో పెద్ద బందీఖానాలోకి వెళ్ళడం కాదు ఇక్కడి నుంచి ఋషికేశ్ వెళ్ళడం కాదు కృషికేశ్ ఏమి వెళ్ళాడు వీడు రబ్బరు ఆ రబ్బరు రబ్బరు ఆ దృష్టాంతం మీకు అర్థమైందా అంటే రబ్బరులా సాగతీశాడు సాగతీస్తే ఉపయోగపడుతుంది దూరం వెళ్ళినట్టు అనిపించిందే కానీ దూరం వెళ్ళలేదు కానీ వెనక్కి వచ్చేస్తుంది ఆ రకంగా ఈ హైదరాబాద్లో ఉన్నవాడిని హృషికేశ్ దాకా సాగతీశారు ఏమైనట్టు అక్కడికి మళ్ళీ వాపసు వస్తాయి వీడు హైదరాబాద్ విడిచిపెట్టి హృషికేశ్ వెళ్ళలేదు హైదరాబాద్ నుంచి సాగి సాగి సాగి హృషికేశ్ వెళ్ళాడు మళ్ళీ వాపసు వచ్చేస్తుంది కాబట్టి ఆ సర్వకర్మ సన్యాసం అంటే అలా ఉండదు సర్వకర్మ సన్యాసం ఈజ్ నాట్ ఎ ఫిజికల్ థింగ్ ఆత్మ అకర్త అని అన్నది ఇప్పుడు ఎక్కడికి ఎలాగన్నది హృషికేశ్ వెళ్తే ఆత్మాకర్త అవుతుందా లేకపోతే ఉత్తర కాశీ వెళ్తే ఆత్మకర్త అవుతుందా కాదు ఇంట్లో ఉంటే ఆత్మ అకర్త అవ్వదా రామకృష్ణ బ్రహ్మహంస ఇంట్లో ఉండగా ఆత్మకర్త అయిందా లేకపోతే ఉత్తర కాశీ వెళితే అయిందా కాబట్టి ఆత్మ అని తెలుసుకున్న పేరే సర్వకర్మ సన్యాసం సర్వకర్మ సన్యాసము అంటే ఫిజికల్ థింగ్ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ థింగ్ ఫిజికల్గా ఇక్కడ చేస్తున్న పనులన్నీ వదిలిపెట్టి హృషికేశ్ వెళ్ళి కూర్చోవడం సర్వకర్మ సన్యాసం కాదు బిల్లులు కట్టడం మానేసి అక్కడికి వెళ్ళి కూర్చోడం సర్వ సర్వకర్మ సన్యాసము అంటే సర్వకర్మ సన్యాసము అంటే ఆత్మకర్త కాదు అని తెలుసుకునిట నెంబర్ వన్ నెంబర్ టూ ఆత్మ నేనే కాదు అంటే నిన్ను అనుకున్నది చూడండి ఆ పక్కనే ఉండే బండరాయి కర్త కాదు అన్నట్టుగా అలా కాదు కర్త అకర్తృ ఆత్మ నా స్వరూపమే దీన్నే సర్వకర్మ సన్యాసము ఈ జ్ఞానానికి సర్వకర్మ సన్యాసము పేరు సర్వకర్మ జ్ఞానంతో న్యాసం కానీ ఫిజికల్ న్యాసమేం లేదు చిత్త త్యాగ ఏవో సంసార త్యాగ సన్యాసము త్యాగం కదండి ఏమిటి త్యాగం చేయాలి చిత్త త్యాగమే చిత్తమునందు త్యాగం చేయాలి ఇప్పుడు ఉదాహరణ నీకు ఇంట్లో ఉన్నారనుకోండి ఇంట్లో ఉండి ఇదిగో నేను ఈ స్త్రీకి భర్తను పురుషుడి విషయం ఏం చెప్తున్నాను స్త్రీకి అలాగే అనువయించుకుంటారు నేను ఈ స్త్రీకి భర్తను నేను భర్తనే ఆమె భార్య కాబట్టి ఆమె షీ షుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్ టు మీ అండ్ దెన్ వీళ్ళందరూ కుమారులు కుమార్తెలు దిస్ ఈజ్ దే హ్యావ్ టు డూ ఆల్ దిస్ టు మీ అండ్ సో దిస్ ఈజ్ మై స్టేటస్ దిస్ ఈజ్ మై పొజిషన్ అని ఈ విధంగా ఉంటున్నవాడు అజ్ఞాని అని అనుకున్నాం కదా అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఈ స్థితి తప్పిపోవాలంటే హృషికేశ్ వెళ్తే తప్పిపోతుందా ఈ స్థితి హృషికేశ్ వెళ్తే హృషికేశ్లో కూర్చొని నేను వచ్చేసాను ఇక్కడికి వాళ్ళు ఇప్పుడు నేను వచ్చేసాను వదిలిపోయిందని సంతోషంగా ఉన్నారో ఏమోనో అని ఇలాగంటి సందేహం కూడా వస్తుంది తర్వాత హృషికేశ్ నుంచి మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏమిటి జాగ్రత్తగా ఉంటున్నారా ప్రతి నెలా డబ్బులు అవి జాగ్రత్తగా తీసుకుంటున్నారా లేదా ఎలా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 దేని స్థానంలో అది ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాము ఆ పక్కన బీరువా ఉంది ఇప్పుడు బీరువాని త్యాగం చేయాలంటే ఏం చేయాలి దీన్ని ఉదాల మీద ఎత్తుకుని కోల మనుషుల్ని పోసుకొచ్చి ఉదాల రోడ్డు పక్కన పారేసి రావాలా ఏమన్నానా ఏమీ అక్కర్లేదు మనస్సులో ఆ బీరువాకి నాకు ఆత్మకి సంబంధం లేదు అని తెలుసుకుంటే చాలు కాబట్టి సర్వకర్మ సన్యాసం ఉంటుంది ఆత్మ ఆ కర్త తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవటానికే వీడికి యోగ్యత ఉన్నది ఈ ఆత్మానాత్మ వివేకము కలవానికి తర్వాత ఆత్మస్వరూపము తెలుసుకున్నడానికి ఆత్మాకర్త అని తెలుసుకుంటూ ఆ జ్ఞానంలో నిలిచి ఉండటానికే వాడు ముముక్షువు కూడా అంతే అటువంటి మోక్షాన్ని కోరున్న మోక్షాన్ని కోరదలుచుకున్న కోరుకునేవాడు కూడా ఇటువంటి సర్వకర్మ సన్యాసానికే అధికారి దానికే యోగ్యత కలవాడు చేతనే మోక్షాన్ని కోరేవాడు ఈ కామ్యకర్మల ప్రవాహంలో పడి కొట్టుకుపోవటం అనవసరం దాంట్లో పెద్ద విషయమైంది చేతనే మోక్షాన్ని కోరేవాడు ఎప్పుడూ కూడా ఆ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ ఉండటం ఆ బెంగతోటి కర్మల్ని చేస్తూ ఉండటం తర్వాత తన లేని కర్తృత్వాన్ని ఆపాదించుకుని కర్మల్ని చేయటం ఇదంతా కూడా మోక్షాన్ని కోరేవాడు యొక్క లక్షణాలు కావు మోక్షాన్ని కోరేవాడు అకర్తగా నిలిచి ఉంటాడు కర్మలు అవుతాయి కర్మలు చెయ్యరు చేసేవాడు కూడా నేను చేస్తున్నాను అని అనుకునేప్పుడు కూడా కర్మల్ని ఎవడూ చేయడు కర్మలు జరుగుతాయి యాక్షన్స్ హ్యాపీ అండ్ యాక్షన్స్ హ్యాపీ అని అంతే అంతే కాదు యాక్షన్స్ నేను చేస్తున్నాను అని అనుకోవడం పొరపాటు ఏ ఒక్క కర్మ యాక్షన్ పూర్తవ్వాలన్నా టెన్ థౌజండ్ ఫ్యాక్టర్స్ కలిసి వస్తే యాక్షన్ పూర్తవుతుంది ఆ టెన్ థౌజండ్ ఫ్యాక్టర్స్లో ఈ కర్మలు చేసి వాడని నేను అనే సంకల్పం ఉన్నదే అది ఓన్లీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆ ఫ్యా ఆ సంకల్పం కూడా అజ్ఞాన అజ్ఞానం మీద ఆధారపడవు కాబట్టి కర్మలు అవుతాయి తెప్పిస్తే కర్మల్ని చేయరు అన్నం నేను వండుతున్నాను అన్నం నేను వండుతున్నాను అన్నం అనేది అది అజ్ఞానం అన్నం వండబడినది దట్ ఈస్ ది ట్రూత్ అన్నం నేను వండుతున్నాను అన్నది అజ్ఞానం అన్నం వండడంలో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్లో ఈ నేను వండేవాడిని అనేది ఒక పెసరంతా ఆ పెసరంతా అజ్ఞానం చేతనే ఉండాలి దేహమే నేను అనుకోవాలి అప్పుడు అన్నం వండుతుంది కాబట్టి ఈ కర్మల్ని నేను చేస్తున్నాను అని అనుకుంటే అంత మహాభారం అదే కానీ అలా అనుకోవడం మానేసి మీరంతా ఈశ్వరుని అధీయంగా నడుస్తుంది అని అలా అనుకోకండి అసలు కర్మల్ని చేసేవాడిని నేను మీరు అనుకోలేదనుకోండి మీకు ఆ కర్మ బరువు అని కూడా అనిపించాలి ఏ క్షణంలో అయితే నేనే చేసేస్తున్నాను ఇది అనుకున్నారో ఆ క్షణంలో చేయలేదు ఒక ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో ఒక ఒక అమ్మ ఉడుగు ఊడుస్తోంది హాల్ని ఊరుస్తోంది పెద్ద హాలు చీపురు కట్టు పట్టుకుని నడుము ఉంచి ఓడాలి నడు చాలా కఠినమైన కార్యం అది ఆ హాలు ఊడుస్తుంది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 నేనైనా చేసేది పని అంతా అని అనిపించింది చీపురు అక్కడ గిసిరేసి లేచకపోయింది అంతకుముందు చేసినప్పుడు ఈ మాట అనిపించలేదు కాబట్టి కర్మ అయిపోయి కర్మలు అవుతాయి కాబట్టి నేను చేస్తున్నాను మీరు అనుకుంటే ఆ కర్తృత్వ భావన మహాభారం ఇంకా చేయలేరు మీరు ఆ పని దానికి కంపారిజన్స్ వచ్చేస్తాయి వాడు నాకంట తక్కువ నాకంటే ఎక్కువ నాకు ఏమి లాభం దీనివల్ల వాట్ ఈజ్ ఇనిట్ ఫర్ మీ అని ఈ భోక్తృత్వం వచ్చేస్తుంది ఆ కర్మ మీకు బరువు ఆ సపోజ్ అక్కడ కాఫీ తాగి వాళ్ళు ఎవ్వళ్ళు లేరనుకోండి ఆ సమయంలో లక్కీగా ఎవరూ లేరు అనుకోండి అవి తగ్గ ఫినిష్ చేసేసి నేను ఇంత పని చేశానని ఊహ కూడా రాదే అలా ఉంటుంది కాబట్టి కర్త ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది అత ఏవా భగవాయణ సాంఖ్యాన్ విదూష అవిదూష కర్మిణ ప్రవిభజ్యష్టె గ్రాహయతి జ్ఞానయోగేన సాంఖ్యా కర్మయోగేన యోగినా అంచేతన నారాయణ భగవానుడు అత ఏవ భగవాన్ నారాయణ నారాయణ భగవానుడు అంటే శ్రీకృష్ణుడే నారాయణ భగవానుడు ఏం చేశాడంటే మొత్తం జనాల్ని రెండు వర్గాల కింద పెడగొట్టాడు రెండు గ్రూప్స్ కింద విభాగం చేశాడు అంటే రెండు పార్టీలు పెట్టాడని కాదు ఉడికే విషయం తెలియడం కోసం ఇద్దరినీ ఒకే మార్గంలో తీసుకుపోతాడు కానీ వాళ్ళకుండే అధికారాన్ని యోగ్యతని బట్టి రెండు భాగాలు చేశాడు ఏమిటా రెండు భాగ్యాలు సాంఖ్యాన్ విదూష ఆత్మ అనాత్మ వివేకం గల వాళ్ళు అంటే కర్తృత్వము అనేది దేహాదులయందుందే కానీ ఆత్మయందు లేదు ఆత్మ అకర్త అనే వివేకం వాళ్ళు వాళ్ళకి విదుష వివేక జ్ఞానం గలవాళ్ళు వాళ్ళకు పేరు పెట్టాడు సాంఖ్యులు అని సాంఖ్యులు అంటే కపిల సాంఖ్యం వాళ్ళు కాదు సంఖ్య అంటే జ్ఞానం జ్ఞానము గలవారు అనభిప్రాయం సాంఖ్యులు అని పేరు అవిదుష కర్మిణ మేము కర్తలము కర్మ చేసుకుని పుణ్యం సంపాదించుకుని భోగాలను అనుభవిస్తాము అని అనుకుంటే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కర్మిణ వాళ్ళ వాళ్ళు ఆత్మస్వరూపం తెలిసిన వాళ్ళు కాదు అవిదుష వాళ్ళని ఇంకో వర్గం చేసింది ఇప్పుడు ఇద్దరికీ ఒకే రకంగా బోధించకూడదుగా మరి తేడా ఉందిగా ఇద్దరికేనో ఇద్దరికీ ఒకే రకంగా బోధిస్తే ఉపయోగమైనటు దానివల్ల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 ఈ ముప్పై మార్కుల వాడిని అరవై మార్కుల లెవెల్కి తీసుకొచ్చి వదిలిపెట్టాలి దాంట్లో ఆ లెవెల్ దాకా వాడిని తర్ఫీది ఇచ్చి అప్పుడు వదిలిపెట్టాలి అంతేగాని అందరినీ కట్టగట్టే ఒకే చోట కూర్చోబెట్టి పాఠం చెప్తే ఎవరు బాగుపడతారు దీంట్లో కాబట్టి తర్ఫీది ఇచ్చి మీరు వదిలిపెట్టాలి అలా చేస్తారు ఇప్పుడు పిల్లలు పాఠం చెప్పేప్పుడు ఏం చేస్తారంటే ఎస్ఎస్ఎల్సి వెళ్ళేప్పుడు టీచర్లు అలా చేసేవారు దీంట్లో బాగా డౌన్గా ఉన్న వాళ్ళని వేరే ప్రైవేట్ క్లాసులో పెట్టి వాళ్ళకే పెట్టివారు ఈ బాగా చదువుకుని వాళ్ళని రానిచ్చేవారు కదా ఆ క్లాసు వాళ్ళకి కొంత పూర్వ స్టూడెంట్స్కి వేరే క్లాస్ పెట్టివారు రాత్రిపూట పెట్టి వాళ్ళని కొంచెం తోమి వాళ్ళని తయారు చేసి అప్పుడు మెయిన్ స్ట్రీంలో వదిలిపెట్టడం వదిలిపెడితే అప్పుడు అన్ని ఇప్పుడు చేపలని నదిలో విధులుపెట్టాలంటే పిల్లలన్నీ తీసుకెళ్లి నదిలో విదిలిపెట్టి చేర్చిపోతాయి వాటిని వేరే కొంచెం పెంచి ఒక వయస్సు వాటికి ఒక శక్తి వచ్చిన తర్వాత నదిలో వీలు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 జ్ఞాన యోగేన సాంఖ్యాం ఈ సాంఖ్యులు ఉన్నారే వీళ్ళు ఆత్మజ్ఞానము అనే మార్గంలో ముందుకు వెళ్ళిపోతారు కర్మ యోగేన యోగిన యోగులంటే కర్మలు కర్మిణ అంటే ఆత్మస్వరూపముని తెలియని వారు నేను కర్తాభోక్త అనుకునే వాళ్ళు వీళ్ళని వీళ్ళకి వీళ్ళు కర్మల్ని ఎలాగూ చేస్తారు ఆ చేసి కర్మల్ని చేసి పద్ధతి మార్చాలి ఇప్పుడు ఎలా చేస్తున్నారు కర్మలని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 నాకు కాఫీ కావాలి దట్ ఈజ్ మై ప్రాబ్లమ్ సో కాఫీ రావడమే ముఖ్యంగా వాడు తీసాడా వీడి తెచ్చాడా ఈ సమస్య నాకేం లేదు సరే ఆ నౌకర్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చాడు కాఫీ వాజ్ గుడ్ అండ్ ఐ వాజ్ హ్యాపీ ఇన్ఫాక్ట్ కాఫీ భోజనం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు యజమానికంటే కిచెన్లో ఉండి వండి పట్టుకుంటేనే శ్రేష్టం ఈ యజమాని వేస్ట్ ఎందుకు యజమాని ఎందుకు యజమాని అడ్డు కూడాను సో దిస్ ఈజ్ క్లీన్ ఆపరేషన్ అండ్ కనెక్షన్ కూడా పెర్ఫెక్ట్గా ఉంది అయితే దురదృష్టం ఎక్కడొచ్చిందంటే ఈ కాఫీ తీసుకొచ్చిన కుర్రాడు బుద్ధిమంతుడు చాలా మంచి కుర్రాడు అది నాకు కుడి చేత్తో ఇవ్వడానికి వదిలే ఎడన్ చేత్తో ఇచ్చాడు అది నేను చూడలేదు నాకు ఆ తేడా లేదు నేను అంతా ఉన్నత స్థాయికి చెందినవాడు కాదు నేను సింపుల్ మనుషునే మీరు కుడి చేత్తో ఇచ్చారు ఎడం ఇచ్చారో ఈ ఈ సిద్ధాంతం అంతా నాకెక్కడ నాకు మీరు ప్రేమతో ఇచ్చారు చాలు నేను తీసుకుని తాగేసుకున్నప్పుడే ఆ యజమాని దూరం నుంచి చూశాడు చూసి పరిగెత్తుకుని వచ్చి అతన్ని కొట్టినంత పనిచేసాడు ఆ నౌకను కొట్ట ఫిజికల్గా కొట్టలేదు నేనున్నాను కాబట్టి కొట్టలేదు లేకపోతే కొట్టేసే పడుకో స్వామీజీ గుడి చెప్తూ ఇస్తావా ఎడని ఐ ఫెల్ట్ వెరీ శాడ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ బికాస్ నాకు కాఫీకి ఒక మనిషికి అంతటి క్లేశం మానసికంగా చాలా క్లేశాన్ని అనుభవించి అంత క్లేశం పొందేటంటే నేను చాలా దుఃఖపడ్డా ఆయనతో అన్నా కూడా ఎందుకంటే అలా కోప్పారు నౌకర్లు మీరు మనం ఎప్పుడు అలా కోప్పకూడదు మర్యాద ఇవ్వాల్సి ఉంటుంది అన్న నక్సలైట్ ఏరియా అంతకంటే ఎక్కువ అంటే మళ్ళీ దెబ్బలాటల్లో పడుతుంది ఎందుకంటే కాబట్టి సో వాటే మీన్ ఈస్ ఇప్పుడు ఆయనకి కర్మ అది కర్మయోగం కాదు సన్యాసిని ఆరాధించే పద్ధతి అది కాదు మరి ఆయన అంత ప్రేమ అయితే ఆయనే తీసుకొచ్చి ఇవ్వాలి లేకపోతే నా నన్ను వదిలిపెట్టాలి సో అంచేతను కర్మ చేసే సందర్భంలో కూడా ఒక యాటిట్యూడ్ అనేది ఒకటి నేర్చుకోవాలి సన్యాసికి ఒక పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టేసి ఇంట్లో వాళ్ళ మీద ధూమ్ ధుములు ఆడిపోతుంటే అది కర్మయోగం అవుతుంది కాబట్టి వీళ్ళందరూ కర్మ ఆత్మజ్ఞానం ఎక్కడమాట ఆత్మజ్ఞానం వద్దు ఆత్మజ్ఞానం ఆత్మకర్త భోక్త ఆయనకి చెప్తే ఆయనకి ఏం తెలీదు సో అవన్నీ వద్దు ఆయనకి ఏం చెప్పాలంటే రే బాబు మనందరం సోదరులుగా కలిసిమెలిసి ఉండడం నేర్చుకోవాలి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 వీళ్ళు దేవాలయంలో అభిషేకం చేస్తాడు సో ఈ విధంగా కర్మయోగం వీళ్ళు కర్మలు చేసేస్తున్నారంటే వీళ్ళు మహాపుణ్యాతులు అయిపోతున్నారని మీరు అనుకోద్దు మీరు కపిల దేవభూతి సంవాదంలో చేసిన వర్ణనలు చూస్తే ఆశ్చర్యమని చూస్తున్నారు లోకల్లో అలా ఉన్నారు ఓ ఓ దానం ఇస్తాడు పది చోట్ల చదివిస్తాడు పేరు మైకులో మూడు చోట్ల చెక్కిస్తాడు శిలాఫలకం చెక్కిస్తాడు అంటే చెరిగిపోని విధంగా పేరు చెక్కిస్తాడు ఎందుకండి పేరు ఏదో చేసిన పిసరంతా దానానికి అంత పేరెందుకు లక్షలు దానం ఇచ్చేవాళ్ళు బాగానే ఉన్నారు సో అంటే వీళ్ళకి దానం చేసేప్పుడు కూడా ఎలా దానం చేయాలో తెలీదు కర్మ చేసేప్పుడు ఎలా చేయాలో తెలీదు అతిథి పూజ చేసేప్పుడు ఎలా చేయాలో తెలియదు కర్మల్ని చేస్తున్నారే కానీ చాలా తప్పుడు దృ దృష్టికోణంతో చేస్తున్నారు తర్వాత పుట్టలు కామ్యాలు కామనలు పుట్టలు పుట్టలు కామనలు ఇంక ఇన్ని కామనలు ఇంకా అలా కామనల రాక బైకి రాకమనిపే ఇక్కడ సొల్యూషన్ రెడీ మీ కోరిక ఏమిటి మా కోరిక మేము డాక్టర్లు ఉన్నారనుకోండి డాక్టర్ ప్రాక్టీస్ బాగా పెరగాలి అయితే మీకు మీకోసం ఈ కర్మ మాకు సంతానం కావాలి ఈ కర్మ మా పిల్లవాడు కావలిస్తే ఈ కర్మ ఆడపిల్ల కావాల్స్తే ఈ కర్మ అని ఈ విధంగా లిస్టు పుట్టలు పుట్టల కింద కామనలు కామ్య కర్మలు ఎన్ని కోరికలు మా బావమరిదేమో ఏదో వీసా కావాలి చిలుకూరు వెంకటేశ్వర స్వామికి వెళ్తే వేసా వస్తుంది అని అదో కోరిక అని ఈ విధంగా పుట్టల పుట్టల కోరిక వీసా కోసం దేవుణ్ణి ప్రార్థించడం అదో పద్ధతి తప్పేం కాదు అంత తప్పేం లేదు ఇప్పుడు విశాఖపట్నం నుంచి మద్రాసు వీసాగిలితే ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేవాడు తిరుపతి వెళ్ళడా తిరుపతి వెంకటేశ్వర స్వామి వీసా ఇవ్వడు చిలుకూరు వెంకటేశ్వర స్వామే వీసా సాక్షాత్తుగా వెంకటేశ్వర స్వామి కనపడ్డా కూడా తోసేసి ఇక్కడికి వచ్చేస్తుంది సో ఇది ఈ విధంగా కర్మలను చేసే సందర్భంలో కూడా చాలా అసందర్భంగా చాలా యోగ్యంగా ఈ అంచేతనే ఈ నాస్తికులు వాళ్ళు విమర్శించడానికి కావలసినంత అవకాశాన్ని ఇస్తూ చాలా అసందర్భంగా చేస్తున్నారు కర్మలు ఇవి ఏమీ కర్మయోగంలోకి రావు కర్మలని చేస్తే ఎలా చేయాలంటే ఆ కర్మ అంతఃకరణాన్ని పవిత్రం చేసేసి మిమ్మల్ని మోక్షమార్గంలోకి నడిపించేసే విధంగా ఉండాలి అలా ఉండాలి కర్మ చేస్తే కర్మ చేయాలి కానీ ఆ దారిలో చేయాలి కర్మయోగా అందుకోసం ఈ అజ్ఞానులు ఆత్మ అజ్ఞానులు అంటే ఏదైతే తప్పు మాట అనుకోవద్దు మీరు ఆత్మస్వరూపమును తెలియనివారు ఈ అజ్ఞానుల కోసమని వాళ్ళు కర్మల్ని చేసుకుంటారు కానీ ఆ కర్మల్ని చేసి పద్ధతిలో ఉండాలి అంతిమంగా కర్మల్ని అతిక్రమించి జ్ఞానమార్గంలోకి వెళ్ళిపోయిట్లా ఉండాలి దాని పేరే కర్మయోగము మనం చూడబోతాము ఇదంతా కూడా సో ఈ విధంగా రెండు నిష్టాలని చెప్పాడు ఈ ప్రసంగం అంతా ఎందుకు వచ్చిందంటే జ్ఞానికి అజ్ఞానికి ఇంక తేడా ఏముంది మాట వస్తే దాని మీద వచ్చింది ఇంత తేడా ఉంది తర్వాత తథా చ పుత్రాయా భగవాన్ వ్యాసమావతానౌ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 నేను వైరాగ్య సంప వైరాగ్యం మీద ప్రీతి ఉన్నది ఈ స్వర్గాది సుఖముల మీద నాకు పెద్ద శ్రద్ధ లేదు నేనేమో ఏకాంతంలో కొంత తపస్సు చేసుకుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇంకొకటి అంటాడు వయస్సుతో ఒక నిమిత్తం కాదు వయస్సుతో ఏముంది సో అలాగా అలాగ ఉంటారు కొంతమంది యంగ్ పీపుల్ చాలా వివేకంతో వైరాగ్యంతో ఉంటారు ఒకతన్నా నాకు ఇలాంటి అనుభవాలు అవుతూ ఉంటాయి పెన్సిల్వేనియాలో ఒక ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఒక యంగ్ మ్యాన్ నా దగ్గరికి వచ్చాడు ఒక అతని వయసు ముప్పై ఏళ్ళు ఉంటాయి నా దగ్గరికి వచ్చి స్వామీజీ నేనేమో హృషికేశ్ వెళ్ళి అక్కడ కొంతకాలం శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ బతకాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటంటే సలహా అవ్వడానికి వచ్చాడు నేను అతన్ని చూడగానే ఏ పెన్సిల్వేనియాలో ఈ కుట్రాళ్ళు ఈ వీళ్ళ మొహం వీళ్ళు ఏంటి ఏం తపస్సు చేస్తారు వీళ్ళని ఒక దృష్టికోణం నాలో ఉండే అతను చూడగానే ఏం చేస్తున్నావు అంటే ఏదో ఇంజనీరింగ్ చదివా కొంతకాలం ఉద్యోగం చేయాలి ఆ తర్వాత చూడడంలే ఈ తపస్సులో ఇవన్నీ ఆత్మస్వరూపం తర్వాత చూడడంలేనా ముందు అనేశాను ఆ తర్వాత కొంత ప్రసంగాన్ని నడిచింది ఒక అరగంట ప్రసంగం అయిన తర్వాత నేనే నా మాట నేనే దిద్దుకుని నువ్వు హృషికేశ్ వెళ్ళని చెప్పాను ఎందుకంటే అతనిలో అంత పూర్ణమైన వైరాగ్యం అంత పూర్ణమైన వివేకం ఉన్నది నాకే ఆశ్చర్యం వివేక వైరాగ్యాలు చూస్తే అమ్మ ఎంత వివేకం అని నేనే ఆశ్చర్యపోయాను నువ్వు చాలా పుణ్యాత్మడమయ్యా నువ్వు హృషికేష్ వెళ్ళు నీకు అక్కడ చాలా బాగుంటుంది అని చెప్పాను వెళ్ళాడు హృషికేష్ అతను హృషికేశ్లోనే ఉన్నాడు సో ఈ విధంగా మనిషిని చూడగానే తెలిసిపోతుంది కనుక ద్వావు ఇమవు అథ పంథానం అతన్ని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకునేమో అదే ఈ కర్మ చేయి ఆ కర్మ చేయి అలా ఎందుకు చెప్తావు అతనికి అదనంగా నీకు మోక్ష మార్గము నువ్వు వెళ్ళిపోవు హృషికేష్ అతను పెళ్లి చేసుకోడు అతను పెళ్లికి పనికిరాడు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 క్రియాపథ్చైవరస్తాత్ పశ్చాత్ సన్యాస అని వ్యాస మహర్షి శాంతి పురవంలో ఇంకో చెప్పాడు ధర్మరాజు గారు ఏదో ధర్మరాజు అర్జునుడి కూడా శ్రీకృష్ణుడు ఇలాగే చెప్పాడు కర్మయోగం ఎడవరా కొంతకాలం తర్వాత సన్యాసానికి కంగారు లేదని చెప్పాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి అతని లక్షణం తెలుసున్నవాడు కాబట్టి అలాగే ధర్మరాజు గారికి కూడా వ్యాసుడు చెప్తాడు క్రియాపథశ్చైవ పురస్తాత్ యుద్ధం అదే అయింది కొంతకాలం నువ్వు ఏదో రాజుకి మంచి పరిపాలన అయ్యి క్రియాపత్రస్తా ఆ తర్వాత ఆ పరీక్ష కొన తిరుగుతున్నాడు ఇటు అల్లరి చేస్తూ ఆటలు ఆడుకుంటూ తిరుగుతున్నాడు మనవడం పరీక్షిత్వం వీళ్ళకి ధర్మరాజాగ్రికి పరీక్షిత్తు మనవడు సో పరీక్షిత్ ఏనండి యా సో ఆ పరీక్షిత్తు కొంచెం యోగ్యమైన వయస్సు వచ్చి అతడు రాజ్యభారాన్ని వహించగలడు అన్న తర్వాత సన్యాస పశ్చాత్ నువ్వు సన్యాసమే తీసుకున్నువు గానీ ఉత్తర దిక్కు ప్రయాణం సన్యాసం అంటే ఉత్తరానికి పోవడం నువ్వు సన్యాసమే అని తీసుకుందువు కానీ అని అలా బోధిస్తాడు కాబట్టి మనిషి యొక్క ఎదుగుదల మార్గంలో క్రియాపథ పురస్తారు కర్మయోగం ముందు సన్యాసం సన్యాసం అంటే కర్మ అది తరువాత ఆశ్రమరూప సన్యాసం అనే అభిప్రాయం కాదు సర్వకర్మ సన్యాసం అంటే కర్మలను విడిచిపెట్టి ఆత్మస్వరూప విచారానికి ప్రధానంగా ముందుకు వెళ్ళుట ఇది తర్వాత అని ఈ విషయాన్ని కూడా శాంతి పర్వంలో శ్రీకృష్ణుడు మహా వ్యాసమహర్షి చెప్పి ఉన్నాడు కాబట్టి జ్ఞానులకు అజ్ఞానులకు ఒకే మార్గాన్ని బోధించడం తేడా ఉన్నది ఏతమేవ విభాగం పునఃపున భగవాన్ ఈ తేడా విభాగము అంటే ఈ తేడా అంటే మనిషి యొక్క అభివృద్ధికి ఉపయోగించే తేడా ఇది కాబట్టి మనకు ఉండే స్థితిలో కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ ఆ లక్ష్యాన్ని ఎదుర్కొండ పెట్టుకునే ఆత్మ అకర్త భోక్త అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనే లక్ష్యం వైపు పయమించటం ఆ లక్ష్యం ఉంటుంది కానీ జీవితంలో కర్మయోగాన్ని అనుష్టిస్తాం మన కర్తవ్య కర్మలని పూచిగా నిర్వర్తిస్తూ నిష్క్రమంగా చాలా వస్తుంది ఎదుర ఎలా చేయాలి కర్మలు అనేది కూడా భగవాన్ దర్శయష్యతి శ్రీకృష్ణుడు చూపిస్తాడు ఇదంతా వివరిస్తాడు ఒకసారి కాదు అనేక చెప్తాడు శ్రీకృష్ణుడు గీతలో రిపీట్ చేస్తాడు రిపీట్ సేమ్ సెల్ఫ్ అగైన్ అండ్ ఎందుకంటే ఈ ఈ సత్యాలు ఉన్నాయి ఎంత సింపుల్గా ఉంటాయో ఎంత లోతుగా ఉంటాయో అంటే ఎప్పటికప్పటికి చేయిజ్ అయిపోతూ ఉంటాయి ఎప్పటికప్పటికి వీడు సంసారంలో పడిపోతూ ఉంటాడు అందుకోసం ఎన్నిసార్లు చెప్పినా ఆత్మస్వరూపాన్ని అలా చెప్తూ ఉంటారు ఆత్మాకర్త అని చాలాసార్లు అని శంకరులు ఓసారి మీకు దృష్టాంతంగా కొన్ని వాక్యాలు చూపిస్తున్నారు రా వాక్యాలే అతత్వవి అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే ఇది ఒక కొటేషను అతత్వవిత్ తత్వము తెలియనివాడు తత్వవిత్ అంటే తత్వము తెలిసినవాడు నా తత్వవిత్ అతత్వవిత్ అన్ ది అదర్ హ్యాండ్ అతత్వవిత్ ఆత్మస్వరూపమును తెలియని వాడు వాడు ఎలా ఉంటాడు అహంకార విమూఢాత్మ కర్తను నేనే అహంకరోమి కర్తను నేను అని వ్యామోహమును పొందిన బుద్ధి కలిగి ఉంటాడు ఆత్మ అంటే బుద్ధి విమూఢాత్మ సచ్చిదానంద ఆత్మ కాదు విమూఢ అంటే వ్యామోహమును పొందిన వ్యామోహము అంటే డెల్యూడెడ్ డెల్యూషన్ భ్రాంతి బుద్ధిని కలిగి ఉంటాడు కలిగి ఉండి కర్తాహమితి మన్యతే నేనే కర్తను అని ఆ ఈగోతోటి ఐడెంటిఫై అయ్యి దేహాభిమానంతో ఈగోతోటి ఐడెంటిఫై అయ్యి నేనే కర్తను అని భావన చేస్తూ ఉంటాడు అని ఒక చోట వాక్యం చెప్పాడు తత్వ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 ఇత్యా అలాగే ఇంకో కొటేషన్ ఇవన్నీ రాబోతున్నాయి సర్వకర్మాణి సన్యస్య అన్ని కర్మలని విడిచిపెట్టేసి ఎలాగ విడిచిపెట్టేసి మనసా సన్యస్య నేను మీకు మనం చేశాను వీరులోనే వదిలిపెట్టేయాలంటే వీరు పారేస్తే వీధిపెట్టినట్టు కాదు మనసా సన్యస్య దాని స్థానంలో అది ఉంటుంది ఇప్పుడు మా మిత్రుడు ఒకడు ఉండేవాడు ఏమన్నా అంటే నేను ఇప్పుడు నా అంతటి గొప్పవాడు ఎవడో ఉండడు ఎందుకంటే నేను ఇప్పటికీ ముప్పై సార్లు సిగరెట్లు మానేశాను అని ఒకసారి రెండు సార్లు ముప్పై సార్లు మానేసాడు సిగరెట్లు అది మానేసినట్టు కాదు పారేస్తూ ఉన్నాం మళ్ళీ తెచ్చుకుంటూ ఉండి సిగరెట్ ప్యాకెట్ పారేయడం ఓ రోజు రెండు రోజులు అయితే ఏదో ప్రపంచం అంతా శూన్యమైపోయినట్టు అనిపిస్తుంది మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటూ ఉన్నాం ఒకటి లెక్క ఒకసారి మానేశాడు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఉత్సాహం వచ్చి మళ్ళీ పారేసి నేనంటా నువ్వు పారాయొద్దు ఎందుకు పారాయడం ఎందుకు సిగరెట్ ప్యాకెట్ పారేయడం మళ్ళీ కొన మళ్ళీ కొనియ్ మహాభాగ్యానికి పారేయడం ఎందుకు అది అలాంటి పెట్టి దాన్ని ఇండి చోట ఉండని ఏబులో ఉండని కీపెట్టింది పాకెట్ మళ్ళీ బయట ఎందుకు పాకెట్లో పెట్టుకుని పెట్టుకుని మనసా సన్యస్యా నువ్వు మనస్సుతోటి దాన్ని పరిత్యాగం చేయి అది నువ్వు చేయగలిగితే దేవులో పెట్టుకున్నా నష్టం లేదు పెట్టుకోకపోయినా నష్టం లేదు అది చేయలేకపోతే ఎక్కడున్నా ఒకటే దేవులో ఉన్నా ఒకటే కుట్లో ఉన్నా ఒకటే వీడు కుట్లో పరిగెత్తుకెళ్ళి వచ్చుకొస్తారు కాబట్టి మనసా సన్యస్య మనస్సుతో సర్వకర్మలను త్యాగం చేయాలి ఎలా త్యాగం చేయాలి పని మానేసి కాదు కర్మలని చేస్తూ చక్కగా వంట అది శుభ్రంగా అందరికీ వడ్డించేసి ఈ వీళ్ళందరినీ నేనే పోషిస్తున్నాను నా వల్ల వీళ్ళు భోజనం చేస్తున్నారు అనే వ్యామోహం పెట్టుకోకుండా పరమేశ్వర అర్పణ వస్తువు అనేసి విశ్రాంతిగా ఉండిపోవడం దాని పేరు వంట కాకపోతే పని మరో పని కాబట్టి మనసా సన్ని శ్రీకృష్ణార్పణ వాక్యం ఉంటుంది ఒకసారి శ్రీకృష్ణ అర్పణ ఉంటే ఇంకా దాంతో మనకి సంబంధం లేదు కర్మ మిమ్మల్ని పట్టుకోదు ఎందుకంటే కర్మ అయిపోతూ ఉంటుందండి అలా కర్మ చేయగానే అయిపోయింది అంతే అక్కడికి కర్మక్షణికం ఏది కర్మ ఎక్కడ ఉంది ఇప్పుడు హోమం చేశారు కృష్ణాశివ విష్ణవయ స్వాహ అన్నారు విష్ణవైదన్నమ ఏది అయిపోయింది కర్మ ఇంకేది కర్మే ఉంది అక్కడ అది వచ్చి మిమ్మల్ని పట్టుకోవడానికి మీరు దాన్ని పట్టుకుంటారు ఆ కర్మను చేసిన వాడను నేనే దాని ఫలం నాకు ఎప్పుడు వస్తుంది అది అలా పట్టుకుంటాడు కర్తృత్వభోక్తృత్వాలతో పట్టుకుంటాడు సో అలా పట్టుకోవడం పేరే కర్మ కర్మఠ అంటే అదే మనసా సన్యస్య ఏదో హోమం చేశారు మంచిది అయిపోయింది ఇంకా దాంతో పెట్టుకోవద్దు కాబట్టి నేను మొట్టమొదటి ఒకళ్ళు నాకు సలహా ఇచ్చారు మీరు వారం రోజులు కనగా ఎక్కడైనా గీత పాఠం చెప్తే వారం రోజులు దానికి ఒక నెంబర్ ఇవ్వండి గీతాజ్ఞాన యజ్ఞము నెంబర్ ట్వంటీ నెంబర్ ట్వంటీ నెంబర్ ట్వంటీ అలాగే భాగవత సప్తాహం కనుక మీరు ఎక్కడైనా చేస్తే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ అలాగ నెంబర్లు ఇచ్చుకుంటూ పోవాలి మీరు అలా బయోడేటా డెవలప్ అవుతుందని ఒక ఆయన సలహా చేస్తాను నేను ముందు నాకు అనిపించింది మరి ఆర్గనైజ్ చేసుకొచ్చు ఒక డైరీ పెట్టుకుని నోట్ చేసుకుంటూ అంతా ఒక సిస్టమ్ కింద పెట్టుకోవచ్చు ఏముంది మంచిగా కంప్యూటర్లో కూడా ఇంటర్డ్యూస్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ వెంటనే డౌట్ వచ్చింది అబ్బో ఇది కర్తృత్వాన్ని పెంచి ఇట్లా అని డౌట్ వచ్చి ఆ క్షణంలోనే నేను రాశాను మొట్టమొట రెండు మూడు రాసి వెంటనే అచీవ్ అవ్వదు ఇది మనకి ఎందుకంటే గీత పాఠం ఎన్నిసార్లు చెప్పాము ఎన్ని వారాలు చెప్పాం ఎంతసారి చెప్పాం ఈ లెక్క వేసుకుంటూ ఉంటే ఇది మనం చేసిన కర్మ అనే ఒక భావన నిర్మాణం అవుతుంది మనసా సన్యస్య ఆస్తి ఇంకా ఇంతకుముందు మనం చేసిన కర్మలు అలా లిస్టు కింద రాసుకొని గుర్తుపెట్టుకోవడం ఇది పొరపాటు మనం ఎక్కడ చేసాం ఈశ్వరుల యొక్క అనుగ్రహం చేత నడిచింది ఏదో నడిచింది అంతే మనసా సన్యస్య ఆస్తి మనస్సుతో సన్యసించి ఇప్పుడు ఏం చేయాలి ఏమి చేయరు ఆస్తి ఉండడమే ఆ వాక్యం ఏంటంటే ఉంటుంది ఉండాలి కానీ మనస్సు ఇటోటో లాగి ప్రయత్నం చేస్తుంది దాని మీద నియంత్రణ ఉండాలి వశీ ఆ శ్లోకం ఈ విధంగా అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుడు ఇంకా ఇవన్నీ చెప్పబోతున్నాడు పండితం ఇది వ్యవస్థ చేశారు ఇది కర్మయోగము జ్ఞానయోగము ఆత్మకర్త భోక్త ఈ సత్యం తెలియని కర్మలు అని ఇదంతా వ్యవస్థ బాగా చేశారు ఈ సందర్భంలో పండితం మన్యాహ వదంత కేచిత్ వదంతి కొందరు చెప్తున్నారు ఇలాగా పండితం మన్యాహ పండితులు కాదు పండితం మన్యాహ పండితం ఆత్మానం అనుతే ఇది పండితం మన్యహ నేను పండితుణ్ణి అనుకునేవాడు అంటే పండితులు కాదు పండిత పండితుడు కాకపోవడం తప్పు కాదు విద్వాంసుడు అందరూ కానక్కర్లేదు అందరూ చదువుకోనక్కర్లేదు చదువుకోకుండా చదువుకున్నవాడిని అని అనుకుంటేనే ప్రమాదం ఇప్పుడు వాడికి ఏమీ తెలియదు వాడికి తెలుసున్నది సున్నా ఆ సంగతి నాకు తెలుస్తూ ఐ కెన్ సి ఎంత స్పష్టంగా తెలుస్తూ ఒక్క నోటం పట ఒక్క వాక్యం పలికేప్పటికీ ఇతగాడికి ఏమీ తెలియదు అని తెలిసిపోతూ ఉంటుంది కానీ అతను చాలా గంభీరమైన వేషం వేసుకుని ఉంటాడు బాహ్య చిహ్నాలు చాలా గంభీరంగా ధరిస్తాడు తర్వాత చుట్టూ కొంత ప్యారఫెర్నేలియా ఉంటుంది జనమేమో అతను ఉపదేశిస్తాడని మనం ఉపదేశం తీసుకుంటామని ఎదురు ఉంటాం ఇది పరిస్థితి ఎంత విదూరం ఉంటుంది అంత దురదృష్టకరమైన పరిస్థితి అదేదానికి లోకం అంతా అలాగే నడుస్తూ ఉంది లోక స్వభావం కేజిత్ పండితం సో కొంతమంది పండితమన్యులు ఇలా చెప్తున్నారు ఎలా చెప్తున్నారు ఇది రేపు క్లాస్ ఒక్క మాట దయచేసి రెండు దృశ్యాలు